రుచులు నేనిటు కొనని వేడవి రోతలయ్యడిగా కనేడు వచనములహరి నీకు శరణని వసుధ పావనమైతిగాక నేను సేయని పాపమేడది నిఖిలలోకములందును నేను చొరని నరకమేడది నెరయ దుర్గతులా నేను పొడమని యోనులేడవి నిఖిల జంతువులందుగా నిరతి నాడని కల్లలేడవి నేను నాలుక తుదలయందును పొరలినడపని కర్మ మేడది భువి అనాచారములలో తిరిగి తిరిగి నీచులిండ్లను తిరి అనర్ధము లింక నేడవి గరిమ హరి నే నిన్ను శరణనగాను ఘను చేసితివిగాక తలప అజ్ఞానములు అపరాధములు నాయడ లేనివేడవి ఎలమి నన్నిట్లేలదగునా ఏలివిగాక నిలిచి శ్రీవేంకటగిరీశ్వర నీకు శరణను మాత్రమింతే కలసి నాయడనేమి గంటివి కాచితివి భువనములలోనూ